ఎరుకోత్పత్తిని తెలియగా సరసిజ గర్భాదులైన చాలర నటిచో నరుడెంతవాడు వాడది ఎరుగుదున వట్టి మాటలివి వింతగా కా తప్ప అరమర లేక సద్గురుమూర్తి చరణ పంక హృదయాార్చన ఎరుగనీ నరు మాటలివి వింతగాక తప్పదు ఆ నీకిక రాకా పోకా ఎరుకోత్పత్తిని తిరియగా సరసిజ గర్భాధులైన చాలదన్నిటితో నరుడెంత వాడు వాడది ఎరుగుజున వట్టి మాటలివి వింతగాక తప్పదు వాణికిక రాకపోక అరమరలేక సద్గురుమూర్తి పంకోరు హృదయార్చన ఎరుగని నరుమాటలివి వెంతగాక తపదువానికిక రాకా.